అస్సలం అయికు వరహమతుల్లా వరకా అల్లందుల్లా హిఖఫసలాన్ అలా అయిబాదిల్లదీ నస్తఫా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల గురించి మనం తెలుసుకుంటున్నాము వాటిలో పద్నాలుగో విషయం అల్లాహ్ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వారి యొక్క స్త్రీలను కాపాడకుండా వారి విషయంలో అపహరణకు అక్రమానికి పాల్పడడం మహాశివులారా అల్లాహ్ మార్గంలో పోరాడడానికి అని అంటే అల్లాహ్ పంపినటువంటి ధర్మం మరియు అసత్య ధర్మాల మధ్య ఎప్పుడైనా ఏదైనా పోరాటం జరుగుతే అందులో పాల్గొనడం అని భావం వస్తుంది అయితే అల్లాహ మార్గంలో వెళ్ళిన వారు అని అంటే ఇందులో పోరాడడానికి వెళ్ళిన వారు మాత్రమే కాకుండా अल्लाह धर्मा प्रचार चेयड़ा मू अला सत्य धर्मा की विद्य अभ्यसा की प्रयाणम चेव एनो पुण्य कार्यलू पदम उपयोगपड़ी अच्छे महाशिवरा प्रवोक्त महानीय मोहम्मद सलू अलीसलमुख सदर्भ ఇలా తెలిపారు ఖహుమతు నిసా ఇల్ ముజాహిదీన్ అల్ అల్ ఖాయిదీన్ కహరుమతి ఉమ్మహాతిహిమ్ అలహిం ఎలాగైతే అల్లా మార్గంలో పోరాడేందుకు వెళ్ళడానికి శక్తి లేని వారు తమ నగరాల్లో గ్రామాల్లో తమ ఇండ్లో కూర్చుండి ఉంటారో వారి తల్లులు వారిపై ఎలా నిషిద్ధమో అలాగే పోరాడడానికి వెళ్ళిన వారి స్త్రీల యొక్క పరువు కూడా అలాగే నిషిద్ధం అంటే స్వయం మనం మన తల్లులను ఎలా గౌరవిస్తామో వారి విషయంలో ఎలాంటి చెడును ఎప్పుడు ఊహించకుండా మనం ఉంటామో అలాగే అల్లా మార్గంలో వెళ్ళిన వారి స్త్రీలను కూడా आ विधान भावी वारी की रक्षण इवाली वारी अवसरा तीर्चाली इध मन त्रास बरसे सत्कार्यवरते अहरण को गुरी अवतारो वारी मान पर्व जोक्यम चु वारी रकम इबंध कलो प्रले दिना अल्लाहुता ఆ అల్లాహ మార్గంలో వెళ్ళిన వ్యక్తిని పిలుస్తాడు ఎవరి స్త్రీల విషయంలో జోక్యం చేసుకోవడం జరిగిందో అతన్ని పిలుస్తాడు పిలిచి ఈ దౌర్జన్యం చేసిన వ్యక్తి పుణ్యాల్లో నుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకోమని ఆదేశిస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం ఈ విషయం తెలియజేస్తూ ఫమఅవన్నుకుం చెప్పండి ఇతని పుణ్యాలనుండి నీకు ఇష్టమైన పుణ్యాలు తీసుకో అని ఏదైతే చెప్పడం జరుగుతుందో అలాంటప్పుడు ఇతని పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించండి ఇతడు పుణ్యాల నుండి తన పుణ్యాలను కోల్పోయి ఆ సమయంలో ఎంత బాధకు గురి కావచ్చు ఇక్కడ కూడా మీరు గమనించండి ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి ఈ రోజుల్లో భర్తలు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఉద్యోగానికైనా ఆ బయటికి వెళ్ళడం ఇంటి నుండి సేమ్ అదే సిటీలోనైనా లేదా ఇంటి నుండి బయటికి వెళ్ళడం అంటే దేశం నుండి బయటికి వెళ్ళి ఏదైనా సంపాదించే ప్రయత్నం చేయడం కానీ ఆ ఇంటి యొక్క చుట్టుపక్కన ఉన్నవారు ఆ ఇంటి స్త్రీలను కాపాడుతున్నారా వారికి రక్షణ కలుగజేస్తున్నారా ఇంకా ఎవరైతే బయటికి వెళ్ళి అల్లాహ మార్గంలో ఉంటున్నారో అల్లా యొక్క సత్య ధర్మం గురించి ఏదైతే వారు ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి ఇళ్ళల్లో వారి యొక్క స్త్రీలకు రక్షణ కల్పించడం వారి యొక్క మాన పరువులను భద్రంగా ఉండే విధంగా చూసుకోవడం చుట్టుపక్కన ఉన్న వారందరి యొక్క బాధ్యత ఇంకా మహాశివులారా ప్రలే దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో పదిహేనవ విషయం ఆత్మహత్య చేసుకోవడం అల్లాహో అక్బర్ ఈ రోజుల్లో చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అల్లాపై విశ్వాసం నమ్మకం కలిగి ఉన్న వారిలో కూడా ఎంతోమంది తమ ఉద్యోగంలో తమ చదువులో ఇహలోకపు బూటకపు ప్రేమల్లో ఇంకా వేరే ఎన్నో విషయాల్లో తమకు తాము ఫెయిల్యుర్ అనుకొని వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు కానీ ఆత్మహత్యకు పాల్పడడం ఇది తమను తాము ఎంతో నష్టంలో పడవేసుకోవడం ప్రవక్త మహానియ మహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి ఎంతో ధైర్యంతో యుద్ధంలో పాల్గొని చాలా ధీటుగా పోరాడుతున్నాడు ఆ సందర్భంలో అతన్ని చూసిన వారు మెచ్చుకుంటూ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వద్దకు వచ్చి ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి ముందు అతన్ని ప్రశంసించారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు అతడు నరకవాసి అని కుందరు సహచరులకు ఏంటి అంత ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తిని ప్రవక్త సల్ అలాహు వసల్లం నరకవాసి అని అన్నారు అని ఒక బాధగా ఏర్పడింది కానీ వారిలోన ఒక వ్యక్తి ఆ ధైర్యంతో పోరాడే వ్యక్తి వెనక ఉండి అతన్ని చూడడం మొదలుపెట్టాడు చివరికి ఏం జరిగింది ఎంతోమందిని అతను హత్య చేసి ధైర్యంగా పోరాడుతూ ఉన్న ఆ వ్యక్తి ఏదో ఒక బాణం వచ్చి అతనికి కుచ్చుకుంది దాన్ని అతను భరించలేక స్వయంగా తన తోనే తనను తాను చంపుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇది చూసిన వెంటనే అతను పరిగెత్తుకుంటూ ప్రవక్త మొహమ్మ సలహా అలైస్లం వద్దకు వచ్చి ప్రవక్త మీరు చెప్పిన మాట నిజమైంది అల్లా సాక్షిగా మీరు సత్యప్రవక్త ఇందులో ఎలాంటి అనుమానం లేదు ప్రవక్త అడిగారు ఏమైంది విషయం ఏం చూసావు ఏం జరిగింది అంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు ప్రవక్త ఎవరి గురించైతే ఏ మనిషి గురించైతే కొందరు సహచరులు ప్రశంసిస్తూ పొగడుతూ ఉండగా మీరు అతని గురించి నరకవాసి అని చెప్పారో అతన్ని నేను నా కల్లారా చూశాను తనకు తాను చంపుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు తన బాణంతోనే తన యొక్క ఛాతిలో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విధంగా అల్లాహుతాలా మీ యొక్క మాటను సత్యపరిచాడు అని తెలియబరిచాడు ఈ విధంగా మహాశివులారా అందుగురించే అనేక మంది సహాబయక్రామ్ రాధి అల్లాహు అనుహుం వారి యొక్క దృష్టిలో ఆత్మహత్య చేసుకున్న వారి యొక్క కర్మలు వృధా అవుతాయి అందుకొరకే అతడు నరకంలో వెళ్తాడు అని చెప్పడం జరిగింది అయితే ఈ విధంగా మహాశివులారా ఆత్మహత్యకు పాల్పడకూడదు ఆత్మహత్య అన్నది ఏమిటి వాస్తవానికి ఆత్మహత్య గురించి మనకు తెలిస్తే ఇప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడము ఎందుకంటే సహి హదీతిలో వచ్చి ఉంది ఎవరైతే ఏ మార్గంతో ఏ విధంగా ఏ వస్తువుతో ఆత్మహత్య చేసుకుంటాడో అతను చనిపోయిన తర్వాత నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు తీర్పు దినానా తీర్పు సంపూర్ణమయ్యే వరకు అతనికి అలాంటి శిక్షనే జరుగుతూ ఉంటుంది చివరికి అతడు అయ్యో నేను ఆత్మహత్య చేసుకోకుంటే ఎంత బాగుండు అని చాలా బాధపడుతూ ఉంటాడు కానీ ఆ బాధ ఆ సందర్భంలో అతనికి ఏమికి పనికిరాదు మళ్ళీ ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు ప్రవక్త కాలంలో ప్రవక్త తోడుగా ఉండి ప్రవక్తతో యుద్ధంలో పాల్గొని ఎంతో ధైర్యంగా పోరాడి ఎందరో ప్రజల ప్రశంసలను అందుకొని ఇవన్నీ రకాల లాభాలు ఉన్నప్పటికీ ఆ మనిషి లోకి వెళ్ళాడు అని ప్రవక్త సలహా అలెస్ల్లం చెప్పారంటే అతను చేసుకున్న అంతటి సత్కార్యాలన్నీ కూడా వృధా అయినవి అనే కదా భావం అల్లా తల మనందరికీ సన్మార్గం చూపుగాక మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము మహాశివులారా ప్రళయ దినాన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలైపోవుట మరియు అకారణంగా ప్రజలు వారికి నమాజు చేయించే ఇమాము మాము పట్ల అసహించుకొనుట ఇంకా దాసుడు తన యజమానికి తెలియకుండా అపహరణం చేసి అతని నుండి పారిపోవుట ఈ మూడు పాపాలు ఎలాంటివంటే దీని మూలంగా వారి యొక్క నమాజు అల్లాహ్ వద్ద స్వీకరించబడదు ఇక నమాజ్ త్రాసును బరువు చేసే సత్కార్యాలో చాలా గొప్ప సత్కార్యం ఎప్పుడైతే ఆ నమాజ్ స్వీకరించబడదో త్రాసు బరువు అనేది కాజాలదు తేలికగా అవుతుంది ఈ విధంగా మనిషి కష్టపడి చేసుకున్న పుణ్యాన్ని కూడా నోచుకోకుండా అయిపోతుంది వినండి ప్రొక్త సల్లహు అయిలం వారి హెదిత లా తుజావిజు సుహు ఆగా మూడు రకాల వారు వారి యొక్క నమాజ్ వారి చెవులకు పైగా కూడా పోదు అంటే అల్లా వద్దకు వెళ్ళి అక్కడ అల్లా స్వీకరించడం అది ఇంకా దూరం వారి మీదికే వెళ్ళదు అంటే భావం స్వీకరించబడదు ఎవరు ఆ ముగ్గురు ఆ మూడు రకాల వారెవరు తన యజమాని నుండి పారిపోయిన దాసుడు అతను తిరిగి వచ్చే అంతవరకు అతని నవాజు స్వీకరించబడదు మరి ఏ రాత్రి భర్త తన భార్యపై కోపగించుకొని ఉంటాడో అకారణంగా భార్య భర్తకు అవిధేయురాలయ్యి భర్త ఆగ్రహానికి రాత్రంతా కోపంగా భార్యపై గడపడానికి కారణంగా మారిందో ఆ భార్య యొక్క నమాజు కూడా స్వీకరించబడదు మరియు ఏ ప్రజలు తమ ఇమామును అసహించుకుంటున్నారో ఒకవేళ వారి అసహనం వారు అసహించుకొనడం హక్కుగా ఉంటే అలాంటి ఇమాం యొక్క నమాజు కూడా స్వీకరించబడదు అకారణంగా ఉంటే ప్రజలు పాపంలో పడిపోతారు ఈ విధంగా మహాశివులారా ఈ హదీజ్ తిరిమిదిలో ఉంది హదీస్ నెంబర్ మూడు మరియు షేక్ అల్బానీ రెహమాహుల్లా సెహెహుల్ జామేలో పేర్కొన్నారు హీత్ నంబర్ ముప్పై యాభై ఏడు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేమిటంటే ఇలాంటి భార్యలు ఇలాంటి ఇమాములు ఎప్పుడైతే మా నమాజు స్వీకరించబడటం లేదో మేము ఎందుకు నమాజు చెయ్యాలి అని నమాజును విడనాడకూడదు నమాజును విడనాడకూడదు नमाज स्वीक कै पापम्ते अला पापा वो नमाज स्वीक विधा प्रवर्ती प्रयत्न चयी पदेडव कार्यम दीन वलन त्रास तेलीक आईपोद अदी दान धर्म ఒకరి పట్ల ఏదైనా మేలు చేసి అతనికి బాధ కలిగించడం అల్లా మనందరినీ క్షమించుగాక మనందరికీ సంకల్పశుద్ధి ప్రసాదించుగాక ఈరోజుల్లో ఈ చెడు గుణం చాలామందిలో చూడడం జరుగుతుంది ఒకరి ఏదైనా మేలు చేస్తారు ఒకరికి ఏదైనా దాన చేస్తారు ఒకరికి అతని ఏదైనా విషయంలో సహాయపడతారు ఒకరి కష్టంలో వారిని ఆదుకుంటారు తర్వాత ఎద్దేవా చేయడం తర్వాత మనసు నొప్పించే మాటలు మాట్లాడడం తర్వాత నేను చేయడం వల్ల నేను నీకు సహకరించడం వల్ల నేను నిన్ను నీ కష్టంలో ఆదుకోవడం వల్ల ఈరోజు నువ్వు ఇంతపైకి వచ్చావు అని వారికి బాధ కలిగిస్తారు ఇలా బాధ కలిగించే వారి ఆ దాన ధర్మాలు ఆ మేలు చేసిన కార్యాలు పుణ్యం లేకుండా అయిపోతాయి వాటి యొక్క ఫలితం అనేది వారికి దక్కదు పురాన్లో అల్లాహుతాల ఈ విధంగా తెలియబరిచాడు యా అయ్యుహల్లదీన ఆమెను ఓ విశ్వాసులారా లాబులు స్వదకాతి కుం బిల్ని వల్ల మీరు చేసుకున్న దాన ధర్మాలు ఒకరి మనసు నొప్పించి నేనే నీకు ఇలా ఇలా చేశాను అని చెప్పుకొని మీ దాన ధర్మాలను వృధా చేసుకోకండి దీనివల్ల మీ యొక్క పుణ్యం అనేది నశించిపోతుంది మీరు చేసిన దానం దానికి ఏ సత్ఫలితం లభించాలో అది మీకు లభించదు ఈ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక అతిథిలో కూడా తెలిపారు ఆ హదీసు ఇన్షాల్లా దీని తర్వాత ప్రస్తావిస్తాను పద్దెనిమిదవ కార్యం దేనివల్లనైతే మన త్రాసు ప్రళయ దినాన తేలికంగా అయిపోతుందో చీల కిందిగా దుస్తులు ధరించడం మరియు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకొని బాధ కలిగించడం మరియు ఏదైనా సామాను విక్రయిస్తూ అసత్య ప్రమాణాలు చేయడం ప్రవక్త సల అల్లాహు అలీ వసల్లం ఒక సందర్భంలో తెలిపారు సలాసతున్ మూడు రకాల మనుషులున్నారు అల్లాహు తాలా వారితో మాట్లాడడు ప్రళయదినాన అల్లాహ వారి వైపున చూడడు వారిని పరిశుద్ధపరచడు మరియు వారికి కఠినమైన శిక్ష విధిస్తాడు ఈ విషయాన్ని ప్రవక్త సల అల్లాహు అలీ మూడు సార్లు ప్రస్తావించారు అబూదర్ రది అల్లాహో తలను చెప్పారు ప్రవక్త వారైతే పోయారు వారైతే చాలా నష్టపోయారు ఎవరు అలాంటి వారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలహసలను తెలిపారు చీల కిందిగా దుస్తులు ధరించేవాడు ఎవరికైనా ఏదైనా మేలు చేసి చెప్పుకునేవాడు మరియు సామాను విక్రయిస్తున్నప్పుడు అసత్య ప్రమాణాలు చేసేవాడు అని ఈ హదీ ముస్లిం లో ఉంది హదీస్ నెంబర్ నూట ఆరు ఈ రోజుల్లో మనలోని ఎంతమందికి ఈ విషయం గుర్తుంది దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అవుతుంది అన్నటువంటి భయం ఉందా మనలో ఎంతమంది ఎలాంటి కారణం లేకుండా చీలమండలానికి కిందిగా దుస్తులు ధరిస్తూ ఉన్నారు దుస్తులు ధరిస్తూ ఉన్నారు దీనివల్ల నాలుగు రకాల శిక్షలకు గురి అవుతాము అన్నటువంటి భయం కూడా మనలో లేకపోయింది ఒకటి అల్లా మన చూడడు రెండవది అల్లాహనతో మాట్లాడడు మూడవది అల్లా మనల్ని పరిశుద్ధపరచడు నాలుగవది అల్లాహుతహాలా కఠిన శిక్ష ఇస్తాడు ఈ విధంగా మహాశీవలారా ఈ నాలుగు శిక్షలు ఎవరి గురించి ఎవరైతే దుస్తులు కిందికి ధరిస్తున్నారో ఒకరికి అప ఉపకారము చేసి వారి మనసు నొప్పిస్తున్నారో మరియు సామాను విక్రయిస్తున్న సందర్భంలో అసత్య చేస్తున్నారు ఈ విధంగా మహాశివులారా అల్లా యొక్క దేవల్ల మరణాంతర జీవితంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం త్రాసు నెలకొల్పడం త్రాసును నెలకొల్పడం న్యాయంగా తూకం చేయడం మరియు ఆ త్రాసులో ఏ విషయాల వల్ల ఏ సత్కార్యాల వల్ల త్రాసు బరువుగా ఉంటుంది ఏ దుష్కార్యాల వల్ల త్రాసు ఉంటుందో అన్ని వివరాలు తెలుసుకున్నాము ఇక మిగిలినది ఏమిటి మనము సత్కార్యాలు చేయడంలో వెళ్ళాలి మన త్రాసు బరువుగా ఉండే విధంగా ఆలోచించాలి దుష్కార్యాలకు దూరంగా ఉండాలి తేలికగా ఉండకుండా త్రాసు తేలికగా ఉండకుండా మనం ప్రయత్నించాలి అప్పుడే మనం సాఫల్యం పొందగలుగుతాము ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు మీకు చెప్పడం తెలపడం జరిగింది ఇక మీ బాధ్యత మీరు దీనిపై ఆచరించి ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి దీనివల్ల మనకు కూడా ఇంకా లాభాలు కలుగుతాయి ఎంతమందికి మనం ఈ సత్కార్యాల గురించి తెలుపుతామో अंत एक्व बर अवतू उ अल्लाहोत मन सदभाग्य अल्ला प्रसाद प्रती रोजू मन पड़कने मुं बिस्ला नीय पेर तो ने निद्रबो प्रलय दिनाय त्रास बर चुवा चकू उ इलाट दुआ ప్రవక్త సల్లల్లాహలయ్ వసలం వారి ద్వారా కూడా రుజువు ఉన్నది అల్లా మనందరి త్రాసును ప్రళదినాన బరువుగా చేయుగాక అల్లాహు తాల మనందరినీ మన త్రాసు బరువుగా అయ్యే సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక మరియు ఏ దుష్కార్యాల వల్ల మన త్రాసు తేలికగా అవుతుందో అలాంటి దుష్కార్యాల నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక జజాకు ముల్లా హైరా వాస్లాకం వరహమూల వబర్కూ